అందరికీ ఫేజ్ అనండి దేవుని నామానికి మహిమ కలుగు కాక ఈ ఆరాధనలో కూడా వచ్చినవి అందరికి శుభాభివందనండి నామంలో కూడి వచ్చిన వెందరి సమాధానం కలుగును కాక ఇది నామంతే తన కృపలు దాచి భద్రపరిచి ఒక సాయంకాలం దేవుని స్థుతించి ఆరాధించి అనే స్వరం తగ్గించిన బట్టి దేవునికి స్థుతి చెందిస్తాము దేవుని నామానికి మహిమ కలుగుని కాక స్టార్టింగ్ ప్రార్థన మధ్యలో ప్రార్థించండి ప్రేజలందరికీ ప్రభువును ఆరాధిస్తూ ఇక్క కోరికను మొదలు పెట్టుకుందాము ప్రార్థన తోటి కృపా మైడ సత్య సంపూర్ణ సర్వశక్తి సర్వాధికారమైన ఏసయ నీకు పాద సన్నిధిలో చేరి ప్రభ ఈ రాత్రి కాల సమ్యమందు ప్రభ ఈ రీతిగా మేము కూడుకుంటూ మీరు మాకు ఇక గొప్ప ధన్యతని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఎందులో ప్రభుత్వతండి కోల్పోయినటువంటి ఇక సందర్భం ప్రభ మీరు మాకు ఇచ్చినారు ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నారు మమ్మల్ని విమోచించినారు ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రాణ ప్రియుడమైన ఏసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు ప్రభ ఎన్నో గొప్ప మేళ్లతోటి ఎన్నో ప్రభున్నతండి గొప్ప ఆశ్చర్య కార్యంతో మా యొక్క చేసినటువంటి ప్రత్యేక మేలుని బట్టి ప్రభ తలపోస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అనుదినము అనుక్షణము ప్రభన తండ్రి నీకు గొప్ప వాత్సల్యంని బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మా మంచి కాపరివే నేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు ప్రభ న తండ్రి గొప్ప దేవుడవు గొప్ప కార్యాలను చేయవాడవు ప్రభ నీకు మాత్రమే సాధ్యము ప్రభన తండ్రి భూమి మీద ఆకాశం క్రింద ప్రభు ఏ గొప్ప కార్యం కూడా ఎవరు చేయలేరు నాయన ఆశ్చర్య రీతిగా ప్రభ మమ్మల్ని మీరు ఈ రీతిగా ఎన్నుకున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం యోగ్యత లేని మమ్మల్ని ప్రభ మీరు యోగ్యులుగా చేసిన దేవుడవు ప్రభ మాకిచ్చిన ధన్యత కొరకాయ నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన తండ్రి నువ్వు మమ్మల్ని వీడివక ఎడబాయక నీ నీకు కృప చూపుచూ నీకు అరుచేతులు మమ్మల్ని చెక్కుకున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఏమిచ్చి కూడా మేము తీర్చుకున్న లేమని ఆయన నా తండ్రి ప్రభ మా హృదయంను ప్రభా యొక్క సన్నిధిలో కొమరించి మీ పాద సన్నిధిలో ప్రభ మిమ్మల్ని సూర్తిస్తూ ప్రభ గడిపే ఈ యొక్క గొప్ప ధన్యతను ప్రభ మాకు దయచేసినందుకు మీకే వందనాలు తెలుస్తున్నాం ఇంతవరకు ప్రభ మా జీవితాల్లో మీరు చూపించిన కృపను బట్టి వందనాలయ్యా ఈ యొక్క టీంని నా తండ్రి ప్రభ ఈ మినిస్ట్రీని ప్రతి ఫ్యామిలీని మీ జ్ఞాపం చేసుకోనండి ప్రతి ఒక్క బిడన్ ప్రభ నడిపించండి నా తండ్రి ఓ కలగ చేయండి ప్రభ చలారిపోయిన హృదయాలను మీరు వెలిగించండి నాయన ఏసు ప్రభని యొక్క వాక్యం విన్నటకు వేగిరపడే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం నా విమోచకుడు నువ్వు సజీవుడు అనే నా తండ్రి నువ్వు నుంచి లేచిన దేవుడో ప్రభ మృత్యం చేయడమైన ఎస్ఐ అని యొక్క సన్నిధిలో ప్రభ ఈ రాత్రి కాల కూడుకున్న ప్రతి బిడ్డను మీరు పేరుపోయిన దీవించండి ప్రతి ఒక్కరు అవసతులు ప్రభ ప్రతి అవసర ప్రతి ఒక్క అక్కర్లు అన్నీ ఎరిగిన వాటిని వేరు ఎరుగురు ఎరగమన్నా తల్లి పైన వాటిని వెదకమన్నా ప్రభ అతని ఈ భూమి సంబంధం మేము అన్ని మాకు నీకు వందనాలు తెలుస్తున్నాం నా ప్రభ నాతని ఈ రాత్రి కాల మీకు వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభ ప్రతి మనసును తెరవండిన నేత్రలను వెలిగించండి లేక బిడుల ద్వారా మాట్లాడుతున్న ప్రతి వాక్యం బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం ఏది ఉత్తమమైందో మాకు ముందుగానే తెలియజేసిన దేవుడు నీకు వందనాలయ్యా ప్రతి బిడ్డని మీరు ఈ కుడికలో ప్రభ ప్రతి ఒక్క మీరు అతని ఆశీర్వదించండి రానైన బిడ్డలు నడిపించండి టెక్నికల్ సమస్యలు వాతావరణాన్ని మీ స్వాధీనంలో పరచుకొని తండ్రి ప్రభ కృపగల నతని యొక్క హస్తంలో మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటున్నాం సమస్త గణత మహిమ ప్రభావంలు బీక చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సిస్టర్ మన మధ్య నిన్న జీవి బ్రదర్ పాట పాడతాను ప్రయోజన నా ప్రాణ ప్రియుడా ఏ సూ రాజా నా హృదయార్పాన నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పితు నా హృదయర్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వక ఆరాధనా స ముగం విరిగి నలిగి నా ఆత్మాతను హృదయ పూర్వాక ఆరాధనాతో సత్యముగం నా ప్రాణ ప్రియుడా ఏ సజ అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా ఏ రాజ అర్పింతు హృదయార్పణ అద్భుత కరుడా ఆలోచన ఆచార్య సామానా ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆచార్య సామానా ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మానోహరుడా మహిమారాజా స్తుంచేదన్ బలవంతుడా బహుప్రియుడా మానరుడా మహిమ రాజా స్థూతించేదన్ నా ప్రాణ ప్రియుడా ఏ సురాజా అర్పింతును నా హృదయార్పన నా ప్రాణ ప్రియుడా ఏ అర్పింతును నా హృదయార్పాన విమోచనాగా నామూలతో సౌందర్య ప్రేమ స్తులతో విమోచనాగా నామూలతో సౌందర్య ప్రేమ స్తులతో నాస్కరించి ఆరాధు హర్షితును నే పాడేదను నా ప్రభు విమోనా సౌందర్య ప్రేమాస్తులతో విమోచన సౌందర్య ప్రేమ స్తుతులతు బల్ నమస్కరించి ఆరాధితుర్షితును నే పాడేదను నా ప్రభువ నామస్కరించి ఆరాధన్ హర్షితును పాడేదను प्रभु ना, ना प्राण प्रियुडा ये सुजा अर्पिंतु नूना हृदयापा ना प्राण प्रियुडा ये सुजा अर्पिंतु नूना हृदयारपान घर बिडन कर निंपक ती मरा चुना गर्भामूना पुटिडन కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీ వెన్నాడు మరువవు వీడువవు ఎడబాయవు కరుణారాజం మరచినగాని నీ వెన్నాడు మరువవు వీడువవు ఎడబాయవు నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పింతు నూనా హృదయార్పనా నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అర్పింతుూనా హృదయార్పణ రక్షణలాంకారూలను అక్షయ మగుని ఆహారమున్ రక్షణ ములను అక్షయ మగుని ఆహారమున్ క్ష కుడా నా కొ దీక్షాతో నిన్ను వీక్షించు చు స్తింతును రాక్ష కూడా నా కొసగితీవి దీక్షాత నిన్ను వీక్షించు చు నా ప్రాణ ప్రియుడా ఏ రాజా అరిపింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడ ఏ సు రాజా అరిపింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతాజ్ఞతాస్తూ తూలా नी प्रेमू ने वरी विमोचक तोडा नी प्रेमु ने वरी विमोचक प्राण प्रियु ये सुजा అర్పింతును నా హృదయార్పానా నా ప్రాణ ప్రియుడా ఏసు రాజా అర్పింతును నా హృదయార్పానా వాద్దానాముల్ నాలో నెరవేరేను విమోచించి నాకి చీతివే వాగ్దానముల్ నాలో నెరవేరేను విమోచించి నాకి పాడేదను ప్రాహర్షింతును హల్లే హల్లేలుయా హల్లేలుయా పాడేదను ప్రాహర్షింతును హల్లే హల్లే హల్లే నా ప్రాణ ప్రియుడ ఏసు రాజా అర్పింతుృదయార్పాన నా ప్రాణ ప్రియుడ ఏసు రాజా అర్పితున హృదయార్పణ గర్భామునా పుట్టిన బిడ్డను కరుణింపా తల్లి మరాచునా గర్భామునా పుట్టిన బిడ్డను కరుణింపాక తల్లి మరచునా మరచినగాని నీ వెన్నాడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజ మరచినగాని నీ వెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడ ఏసు రాజా अर्पंतु ना हृदयर्पण ना प्राण प्रियुडा, ये राजा. అర్పితు నా హృదయర్పణ విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వాక ఆరాధనాతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మాతోను హృదయ పూర్వాక ఆరాధనాతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా ఏ సూ రాజాపిదయార్పానా నా ప్రాణ ప్రియుడా ఏ సూరాజా హృదయార్పానా హ్యాంక్ యూ సిస్టర్ ప్రైజు మన వాక్యం చూసుకున్నాము చిన్నగా ముందు ప్రార్థన చేసుకుంటాం సర్వాధికారి సర్వశక్తివంతుగా తండ్రి నీకు వందనే చెల్లిస్తున్నాము ప్రభా దివా మరి నాయన యొక్క సమయం మీకు వందనే చెల్లిస్తున్నాం ప్రభావతం ఆశ్రేదించింది ప్రభా ఎలా ముఖ్యంగా ప్రభావతం మీ యొక్క వాక్యం వాక్యం వేడి చదువుతుండగా ప్రభావ దయచేసి మీ యొక్క ఆత్మ నటిని పి దయించమని వేడుకలుచున్నాను దివా ప్రభా నా యొక్క సమస్త ప్రవర్తన మీ యొక్క అధికారంలోకి అప్పుకుంటున్నాను తండ్రి ప్రభా నా యొక్క నోటిలో ఏ మాటలు పెట్టి వేరే మాట్లాడమని ఈ శ్రీ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె యాక్చువల్లీ వాక్యం అలా దీపా చెప్పాల్సింది దానికి ప్రాబ్లం ఉందంటే నేను సిద్ధపడ్డాను మరి దేవుడు నాకు బయటపరిచిన కొన్ని మాటలు మీ దగ్గర నేను పంచుకుంటాను మరి ఇన్ని గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూసుకున్నాము ఇంతే యహోవాకు వారు వారు వారు పలుకువాడు యోగవా కాడనియో ఆయన లేడనియో ఈ మనకు రాదనియో కడుగము కడుగమునైనను కరువైనను చూడ చూడమనియు ప్రభక్తలు గాలిమాటలు మాటలు పలుకుతురనియో ఆజ్ఞ చెప్పువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియో చెప్పుతూరు కావున సైనములకు అధిపతి దేవుడవి యొవ సెలవిచ్చుచున్నాడు వారు నా మాటలు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చిన కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనులను కట్టెలు కానీ నేను చేసేదాను ఇదే ఎక్కువ వాక్ అని ఇక్కడ దేవుని వాక్యం చెల్లిస్తుంది చూడండి అయితే దేవుడు ఏమంటున్నాడు కదా ఈ జనులు యొక్క మనుషులు యొక్క జనులు అందరూ మనుషులు జనులు ఏమంటున్నారు ఈడు చేయించు పాపము చేయొచ్చు అబద్ధములు మోసములు చేయొచ్చు దేవుడు లేడని ఏకి మనకు రాదని జనులు అనుకుంటున్నారంట చూడండి ఏమి మేము చేసినాను మాకు ఏమి భయము లేదు అని అనుకుంటున్నారంట మనుషులు ఈ జనులంతా మేము ఏమి చేసినాను కదా మేము అనుకున్నదే మేము మేము అనుకున్నదే మాకు జరుగుతున్నది మేము అనుకున్నదే కరెక్ట్ అని దేవుడే లేడని కదా దేవుడే అసలు ఏమి మాట్లాడారని వారు అనుకుంటున్నారంట ఈ జనులు ఇక ప్రజలు లేదా ఇక లోకంలో ఉన్న ప్రతి మనుషులు అందుకే దేవుడు ఏమంటుందంటే వారు ఈ మాటలు పలికినందు నా వాక్యము వారిని కాల్చున్నట్లు ఏమంటున్నా నా వాక్యము వారిని కాల్చినట్లు అంట నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనులను అంట కట్టెలుగా చేయదుని అంటున్నాడు దేవుడు చూడండి ఎవరి నోట వాక్యమును పెడతా దేవుడు చూస్తే మనము సత్యమును ప్రేమించే నోట ఆయన సత్యమును ప్రేమించే నోట ఆయన వాక్యమును ప్రేమించే నోట అంటున్నాడు దేవుడు ఏమని ఈ నోట వాటిని అగ్నిగా నేను చేస్తానంటున్నాడు నీ నోట వాటిని అగ్నిగా ఈ జనులను కట్టెలుగా చేయుదుని ఇదే ఎవో వాక్ అంటాడు దేవుడు లేననుకునే వారి వారు కదా మేము ఏం చేసినా కదా అది మేము అనుకున్నదే జరుగుతుంది మాకు ఎవరు చెప్పేవారు మేమే కానీ పెద్దగా అత చేయించేవారు భయము భక్తి లేనివారు ఈ లోకస్తులు ఈ ప్రజలు దేవిన బిడ్డలు కూడా వస్తాడు అయితే చూడండి వారు పలుకు వారు లేడని అనుకుంటున్నారంట కాబట్టి వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు కదా ఎవరిని సత్యను సత్యముని ప్రేమించి వారిని కదా అనే వాక్యాన్ని ప్రేమించి వారి నోట దేవుడు అగ్నిగా పెడుతున్నంట వారి వారి నోట్లో మాటలు దేవుని వాక్యమును అగ్నిగా పెడుతున్నాడంట ఆ వాక్యము వారిని కాల్చినట్లు అగ్నిగా పెడుతున్నాడంట దేవుడు ఎప్పుడైతే కదా దేవుని వాక్యము ఎక్కడైతే ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అక్కడ ఎవరికైతే ఒక వాక్యం తగులుతుందో వారికి అగ్నిలాగా కాతా ఉంటదనమాట అని చెప్తున్నాడు దేవుడు ఎవరు ఆయనకి విరుద్ధంగా ఉన్నవారు ఆయనకి విరుద్ధంగా నడిచేవారు వారికి దేవుని వాకు కదా కాల్చినట్టుగా ఉంటదంట ఎందుకంటే వారు కట్టెల ఉన్నారు వాళ్ళని కట్టెలుగా చేస్తున్నాడు దేవుడు ఎండిపైన కట్టెలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని వాక్ వారిని కాల్చ కాల్చదంట అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మళ్ళా ఏమంటుంది ఇవి చూద్దాం మనము అంటే దేవుని వాక్యం ప్రేమించారు నూట అగ్ని ఉంటుంది కాబట్టి మనము మన నాలుకలను జాగ్రత్తగా వాడాలి మనము మన నాలుకను ఎట్లా వాడాలంటే మనము మనం ఏమి మాట్లాడుతున్నామో జాగ్రత్త చూసుకోవాలి మనము సత్యము పలుకుచున్నామా అబద్ధం అబద్ధం మాట్లాడుచున్నామా సత్యం మాట్లాడుచున్నామో చూసుకోవాలి మనం జాగ్రత్త లేకపోతే చూడండి మరి దేవుని ప్రేమించే వారి నోట్ల దేవుడు అగ్నిలా కదా దేవుని యొక్క వాక్యాన్ని పెడితే కదా అయినా అలా ఉన్నా జాగ్రత్తగానే మనం వాడాలి మన నాల్కని కదా దేవుని వాక్యం చెప్పే ముందు కూడా మనం అబద్ధం చెప్తున్నా చెప్తున్నామా సత్యమే ప్రకటిస్తున్నామా కూడా మనము జాగ్రత్త చూసుకోవాలి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మనము మధ్య వార్తల్లో మనం చూసుకుంటే ఐదు పదిహేళ్ళు కూడా జాగ్రత్త మనుషుల మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట కంట ప్రతి మాటను గూర్చి విమర్శ దిన ఉన్న లెక్క చెప్పవలసి ఉండును అంట కాబట్టి ఇక మాటను బట్టి ఆ యొక్క వారి మాటను బట్టి నీతిమతుడని అపరాధి అని తీర్పు తీర్పునందును అంట కాబట్టి మనము ఏం మాట్లాడుతున్నామో మనము నాల్కలను జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్తగా వాడాలి ఒకవేళ నీ నోరు అగ్నిలా ఉన్నద అగ్ని అగ్నిగా దేవుడు చేసినప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగానే వాడాలి ఎందుకంటే నీ నోట్లో కాబట్టి నువ్వు ఏదైనా అంటే అది ఖచ్చితంగా అది కాబట్టి నీ వారు శపించినా వారు శాపార్థ వారు శాపగ్రాసులు అవుతారు నీ వారు దీపించినా వారు దీపించబడతావు కదా అందుకే దేవుడు మాట్లాడుతుడు ఏంటంటే కదా జాగ్రత్తగా మన నాల్కలను వాడాలి ఏమంటున్నావు సత్యములు ప్రేమించి వారి వారి నోట్ల దేవుడు అవి ఏం కదా ఆయన వాక్యము కదా కట్టులను కాల్చినట్లుగా అంటే ఇక జనులని ఇక మనుషులని ఒక దేవునికి వ్యతిరేకంగా ఉన్న జనులను మనుషులను కాల్చున్నట్లుగా అంట నేను దేవుడు ఎప్పుడు అది నువ్వు దేవుని అంటే సత్యమును ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినప్పుడు అయితే చూడండి హలో ఇరవై మూడు ఇరవై ఎనిమిదిలో చూస్తావు ప్రేమని చెప్తున్నాడు దేవుడు చూడండి ఇరవై ఎనిమిదిలో నా వాక్ ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను అని దేవుని వాక్కుని సరిపిస్తుంది ఎవరి నోటైతే కదా దేవుని వాక్కు ఉంటుందో వారు సత్యమును బట్టి మాట సత్యమును బట్టి నా మాట చెప్పవలేను అయితే ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అని దేవుడు అంటున్నాడు ధాన్యము పుట్ను చేర్చబడితే కదా చెత్త ఏం చేయబడితే చెత్త కాల్చిబడుతుంది కదా అయితే ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అంటున్నాడు అయితే ఇదే యహో అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే నా మాట నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు వంటిది కాదా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు లేడు ఆ మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాము అలా మా ఇష్టం వచ్చినట్టు మేము నడుచుకుంటాము అంటే కదా కాల్చివేయబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ కాబట్టి కదా దేవుడు అంటున్నాడు దేవుని మాట అంట అగ్ని వంటిది అంటా దేవుడు కూడా దహించు అగ్ని కాబట్టి దేవుని మాట కూడా అగ్ని వంటిదే కదా ప్రతి ఒక్క మనిషిని కదా వాటి ప్రతి చెడువుని కాల్చివేస్తుంది దేవుని అగ్ని వంటి మాట కదా అయితే అందుకే దేవుడు అంటాను మన నాలుకలను మనం జాగ్రత్తగా వాడాలి ఏమి మాట్లాడుతున్నాం జాగ్రత్త చూసుకోవాలి ఎప్పుడైనా మనకి వాక్యము మనకి ఎక్కడైనా చెప్పాల్సి వస్తే మనం ముందుగానే దేవుని ద్వారా కనిపెట్టుకొని దేవుని ద్వారా ముందుగానే కనిపెట్టుకొని దేవుని దగ్గర మనము ప్రార్థించి దేవుని దగ్గర మనము విచారించి తెలుసుకోవాలి దేవుని ద్వారా వాక్యం మనం కాకపోతే ఇంకా ప్రార్థించకుండా దేవుని అడగకుండా మనం వెళ్ళి చెప్తే మనము ఏం చెప్తామో మనకు తెలియదు మన నోటి నుంచి తతమే బయటకు వస్తుందా మరి అబద్ధమే బయటకు వస్తుందా తెలియదు కాబట్టి దేవుని దగ్గర మనం వాక్యం చెప్పే ముందు ఆయన దగ్గర మనం ప్రార్థనలో మనము దేవుని దగ్గర మనము అడగాలి ఏ ఇక్కడ చెప్పాలి ప్రభు మరి మీరే మాట్లాడండి అని మనము కదా వాక్యం చెప్పే ఒక రోజు ముందు మనం ఖచ్చితంగా దేవుని మనము వేడుకోవాలి వాక్య విషయంలో కాబట్టి మనం మనం మన నాలుక మనము జాగ్రత్తగా వాడాలి కాబట్టి దేవుని అడిగి మనం జాగ్రత్త లేకపోతే కదా ఇక్కడ ఏమైనా చూడండి అదే ముప్పై ముప్పై ముప్పై 23 ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై తమ జ తమ జతవాని యొద్ నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాడు దేవుడు ఇదే యహో వాకు అంటున్నాడు కదా స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొను చూ ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాడు దేవుడు ఇదే యహో వాకు చూడండి స్వేచ్ఛగా తమ నాలుకలను ఆడించు వారికంటే దేవుడు దైభోక్తి పలుకు వారికి అంటే దేవుడు అలాంటి ప్రవక్తలకు అలా చెప్పే వారికి నేను విరోధిని అంటున్నాను ఎప్పుడైనా కదా స్వేచ్ఛగా నాలుకలను ఆడించు ఆడించ ఆడించు వారికి వారు కదా అలా ఆడించకూడదు ఏదైనా దేవుని మనం దేవుని దగ్గర కనుక్కొని ఆయన దగ్గర విచారించి తెలుసుకొని కదా మరి ఏం మాట్లాడుతున్నా తెలుసుకొని మనము వాక్యానికి సిద్ధపడి మనం వాక్యము చెప్పాలి లేకపోతే ఏం చెప్తున్నావో మనకి తెలియదు అది కదా అందుకే దేవుడు అంటే స్వేచ్ఛగా నార్కెలు ఆడించే వారి కంటే దేవుడు విరోధి అంట కదా స్వేచ్ఛగా కొందరు ఉంటారు కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా వరకు చాలా మంది స్వార్త కూడా వారు ఏమేమో ప్రకటిస్తా ఉన్నారు ఏంటంటే వారికి కాస్త అంత లోకానుసారంగా ప్రకటిస్తా ఉన్నారు అంటే అందులో సత్యము కనిపిస్తలేదు అంత శరీరానుసారంగా లోకానుసారంగా కనిపిస్తా ఉంటది వాక్యము కదా అయితే వాళ్ళు దేవుని ఎందు భయం భక్తి కలిగి చెప్తున్నారు అవాంకేమో లేక వాళ్ళ ఇష్టానుసారంగా స్వేచ్ఛకు వల్ల నాల్కలను ఆడించుకొని చున్నారు అట్లా వారి ఇష్టానుసారంగా నా చెప్పే వారికి దేవుడు అంటే విరోధి అని అంటున్నాడు దేవుడు ఇంకేమంటున్నాను మాయా స్వప్నలు స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుొచ్చు అబద్ధము చేతను అబద్ధముల చేతను మాయా ప్రగల్ప చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధినై ఉన్నాను అంటున్నాడు దేవుడు అయితే వాక్యం అంట మనము కదా దేవుని దూరం చేసేటట్టు దేవుడి నుంచి ప్రజలు తొలగిపోయేటట్టు కూడా వాక్యం చెప్పేవారు ఉంటారనమాటా నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధిని అంటున్నాడు దేవుడు అయితే మనము ఈ రోజులలో చూస్తున్నాము చాలా వరకు కదా దేని వాక్యం నుంచి తొలగిపోయే వాక్యం చెప్తున్నారు కానీ కదా వాక్యంలో సత్యం ఉండలేదు వారి ఇష్టానుసారుగా మా చెబుతూ కదా నడిపే ఉంటా ఉన్నారు ఒక ప్రజలలో అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు అలాంటి వారికి చాలా విరోధిని అని అంటున్నాడు మన వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం చేత వారి వారిని దేవుని దగ్గరికి మనం తీసుకొచ్చే వారుగా ఉండాలి కానీ దేవుని పత్తుకొని జీవించే వారిగా మనం నడిపించాలి వారిని దేవుని దగ్గర కానీ ఏవేవో చెప్పి మేము మీకు మీరు దేవుని సందేలోకి వస్తే మీకు అర్థవుతూ ఇదేత అట్లా ఇంటే ఏవేవో చెప్పి ప్రకల్పాలన్నీ ఏవేవో చెప్పి దేవుని సందకు తీసుకొస్తే వాళ్ళు కొన్ని రోజులు మాటలు ఏమో ఉంటారు తర్వాత తొలగిపోతారు దేవుని దగ్గర నుంచి కానీ ఎప్పుడైతే మనము కదా సత్యంని మనం దేవుని యొక్క పూర్ణ హృదయంతో మనం సత్యంని దే ప్రకటించి దేవుని యొక్క ప్రేమను ప్రకటించి ఇలా ఉన్నది మనం ఎట్లయితే చెప్పి ప్రకటిస్తామో అప్పుడు వారు దేవుని సంధ్యలోకి వస్తారు కదా ఈ రోజులలో ఇప్పుడు ఈ చివరి దినాల్లో జరగబోయేది అది చెప్పి దేవుని సందకి తీసుకురావాలి కదా అయితే ఈ చివరి దినాల్లో మనుషులు ఎట్లుంటారో అది కూడా దేవుడు మనకి చూపిస్తుంది కదా చూస్తే మనము చూద్దాము అంటే ఎనిమిది తొమ్మిదిలో చూస్తే ఎనిమిది తొమ్మిదిలో మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే మూడవ వర్షంలో విళ్ళను త్రొక్కి వంచినట్లు అబద్ధము అమ వారు తమ నాలుగలను వంచుదురు దేశములో తమకున్న బలమును నమ్ముక నమ్మకముగా ఉపయోగపరుచు ఉపయోగపరుచుదురు నన్ను ఎరుగక కీడు వెంబడి కీడు చేయించు ప్రవర్తించువారు ఇదే వాకు చూడండి ఎట్లు అయితే దేవుని వాక్యం కరెక్ట్ గా ప్రజలకి అందకపోతే తెలియకపోతే వారి వారు ఎట్లుంటారు కదా కీడు వెంబడి కీడే చేస్తూ ఉంటారు కదా అయితే కొంతమంది ప్రకటించేవారు కూడా కదా ఎట్లున్నారంటే కదా పైనికి వాక్యం ప్రకటిస్తారు కానీ లో వారు సరిగా యథార్థంగా ఉన్నారు దేవుని వాక్యం విషయంలో చూడండి అందుకే ఇక్కడ దేవుడు ఏమైనా వాక్యం సెలవిస్తుందంటే నన్ను వెరగక కీడు బెంబడి కీడు చేయించు ప్రవహించు చున్నారంట జను యొక్క చూడండి అయితే ఇదే యహో వాక్ మీలో ప్రతి వాడు తన పొరుగు వారి విషయమే ఉండవలనని దేవుడి వాక్యం సెలవిస్తుంది అయితే ఏ సహోదరునైనా నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరును తంత్రుట్టియు తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగు వాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యమును పలుకగా ప్రతి వారు ధన పొరుగు వారిని నశి వచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటి వారి తప్పులు పట్టబలెని నీ నివాస స్థలము కప ఉన్నది అయితే చూడండి ప్రతి వారంట ఇప్పుడు ఈ దినాలలో ఎవరి మీద తప్పు పడదామా అన్నట్లు చూస్తూ ఉంటారంట ఎదుటి వారి తప్పులను పట్టవాలి అని చూస్తుంటా ఉంటారు కానీ యథార్థంగా దేవుని వాక్యము ప్రకటించరు ఎదుటి వారిని తప్పులను లేక పెడదామని చూస్తూ ఉంటారు ఇంకేంటి సత్యమును కలుక అంట తన పొరుగు వచించును అంట అబద్ధము మన ఆళ్ళక అభ్యాసం లాగా చేసుకున్నారంట మరి రోజులలో అని దేవుడు వాక్యం చదివిస్తుంది కాబట్టి మీలో అంట ప్రతి వాడు తన పొరుగువారిని విషయం అంటే జాగ్రత్తగా ఉండవాలేను అని చెప్తున్నాడు కదా మన పొరుగువారు అంటే ఇంకా మన పొరుగుబారు మన ఇంటి పక్కన చుట్టుపక్కల మన పని దగ్గర మన ఆఫీసులలో ఎక్కడెక్కడో ఉంటారు కదా మన పొరుగుమారు కాబట్టి వారితో ఉంటా జాగ్రత్తగా ఉండాలంట అని చెప్తున్నాడు దేవుడు కదా ఇంకేమంటున్నాడు నిజంగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అంట ఎవరి సహోదరుని కొంప చూస్తా ఉంటాడు ఈ రోజులలో అట్లా ఉన్నారని చెప్తున్నాడు దేవుడు పొరుగు వాడు కొండములు చెప్తా ఉంటారంట కొండంగులు చెప్పడానికి తిరుగుతా ఉంటారంట పొరుగు వాడు కూడా సత్యము పలకక్క ప్రతి వాడు ఏం చేస్తారంట సత్యం పలకడంట అబద్ధమే మాట్లాడుతుంటారంట కదా దేవునికి అబద్ధం అంటే చాలా అసహ్యకరం కదా దేవుడు సత్యవంతుడు కాబట్టి కదా మనలో అలాంటివి అబద్ధము ఎవరి విషయంలో మనము అబద్ధం ఆడదు కదా మనకి ఏ సమస్య ఏమున్నా కానీ అబద్ధమే మాట్లాడదు దేవుడు అంట చాలా చోట్ల దేవుడు చెప్తున్నాడు మనకి ఏంటంటే మనకు మనం అంటా ఎవ్వరితోనైనా సత్యమే మాట్లాడాలి కదా మనకు ఏ దెబ్బలు పట్టినా ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఏమన్నా కదా చిన్న విషయంలో కూడా మనం అబద్ధము మాట్లాడదు కదా ఎందుకంటే నీ నోటిని దేవుడు అగ్నిగా చేసిండు కదా నీ నోటిని దేవుడు నీ నోటిలో దేవుని వాక్యము హృదయంలో పెట్టి నీ నోటిని అగ్నిగా చేసిడు కాబట్టి అబద్ధం కూడా ఉండడానికి మనలో అని చెప్తున్నాడు కానీ ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంట పొరుగు బట్టి సహోదరులను బట్టి కదా వారంట ఎప్పుడు చూసినా ఎక్కడ నేను ఏ విషయంలో పట్టుకోవాలా నీకు ఏ నీ నీ మీద తప్పులు ఎత్తి పట్టాలా నీ మీద తప్పులు ఎత్తి పట్టాలని చూస్తా ఉంటానంట కాబట్టి కపట్యం కపట్యం మధ్యనే ఉన్నామంట మనమంతా కదా అందరూ అంట కపట్ల మధ్యనే కదా మన మధ్యలోనే మన మన మధ్యలోనే కపట్లు ఉంటారంట అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెల్విస్తుంది మనకి కాబట్టి మనము చూడండి మనం మొదట ఇర్మిలో ఇర్మియా గ్రంథం ఇందాక చూస్తే వారు ఏమనిపించినారంటారు కదా దేవుడు లేడు ఆయన ఏమి మాట్లాడడు మనం ఇష్టం వచ్చినట్టు మనం మనం ఎట్లా అనుకుంటా అట్లనే జరుగుతుంది మనం ఏమనుకుంటే అదే సై అని అనుకుంటున్నారంట మనుషులు కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతుందంటే ఇంకొకసారి మనం ఇక్కడ చూసుకుందాము మనము మధ్య స్వార్థలోకి వస్తే ఐదు మధ్య స్వార్థ ఐదు దేవుని వాక్యం ఏమని చెప్పిందంటే ధర్మశాస్త్రములైనా ప్రవక్తల వచనమునైనా కొట్టివేయవచితనని తలంచవద్దు నెరవేర్చుటకు గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశముని భూమి గతించి గతించునే కానీ ధర్మశాస్త్రం అంతే వరకు దాని నుండి ఒక పొలైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒకదాని మనుషులకు అలా అలాగున చెయ్య బోధించేవాడు పరలోక రాజ్యంలో మిగతా అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించే వాడు ఎవరో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును అయితే చూడండి శాస్త్ర నీతి కంటను పరీక్షల నీతి కంటను మీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను అని ప్రభు వాక్యం సాధిస్తుంది చూడండి దేవుడు ఇక్కడ మనం ఇందాక యోగ్రంథంలో చూసుకుంటే అవన్నీ మాటలు ఉత్తమేనా నిజమే కదా అవన్నీ మాటలు సత్యమే కదా దేవుని నోటి దేవుడు పలికించిన మాటలే కదా అవన్నీ అందుకే ఇక్కడ మన మరి ప్రభు కూడా కదా ధర్మశాస్త్రంలోనంట ప్రవక్తల మధ్యంలోనట ఒక్కడు నేను కొట్టివేనికి రాలేదు వాటిని నెరవేర్చుటే నేను వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్ నెరవేర్చ నెరవేర్చబడుతుంది దేవుడు చెప్తున్నాడు కాబట్టి భూమి ఆకాశం గతించిపోయినాను కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరుతుందంట అని చెప్తున్నాడు దేవుడు కదా ఇందాక మనం చదివిందంటే అది నెరవేర్తుంది కదా ఆల్రెడీ నెరవేరింది కూడా ఇంకా నెరవేరుతూనే ఉంది దేవుని వాక్యము కదా ప్రవక్తుల చేత మాట్లాడించిన ప్రతి వాక్యము ప్రతి ఒక లేఖనము నెరవేర్తనే ఉంది కదా మన దేవుడు అదే చెప్తున్నాడు కదా కదా ఏమని ఒక్క సున్నైన కూడా తప్పిపోదంట ధర్మశాస్త్రం నుంచి నిశ్చంగా మీతో చెప్పు అంటున్నాడు కాబట్టి ఏమి మాట్లాడవాలేనో జాగ్రత్తగా మనం కదా నువ్వు వాక్యం ఉన్నది ఉన్నట్టు ఇతరులకు ప్రకటిస్తున్నావా లేకుంటే ఆ వాక్యాన్ని నీవు గాయకుని ఇతరులకు ప్రకటిస్తున్నావా అని దేవుడు ఇక్కడ మనకి ఒక మాట మనకి దేవుడు చెప్తున్నాడు ఏంటి కదా నువ్వు ఉన్నది ఉన్నట్టు దేవుని ప్రకటిస్తున్నావా ఇతరులకి లేక నీవు నువ్వు మొదట నీవు గాయకుని ప్రకటిస్తున్నావా దేవుని వాక్యము అని మనకి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అయితే చూడండి ఎవరైతే ఉన్నది కదా ఒక అల్పమైన మిగులు అల్పమైన ఒకదాని నేను మీరి మనుషులకు అలాగూ బోధించి వాడు ఎవడవాడంట అక్కడ అల్పుడు అనబడుతున్న దేవుని రాజ్య అల్పుడు మిగులు అల్పుడు అంట కానీ వాటిని గై వాడి గొప్పవాడు దేవుని రాజ్యం కాబట్టి దేవుని వాక్యని మనం గై ఇతరులకు ప్రకటించాలి కానీ కదా మనలో దేవుని వాక్యం పెట్టుకోకుండా మనము సరిగా చేసుకోకుండా కదా ఇతరులను మనం అనడానికి లేదు ఇది నిజము కదా మనం కరెక్ట్ ఉంటేనే ఇతరులు అనాలంట కదా కొంతవర ఎట్లుంటారంటే కదా వాక్యము ఎప్పుడైనా కానీ నేను ఇందాక చెప్పినట్లు కదా నోటికి వచ్చినట్లు అది నాలుకలు ఆడించడానికి వీలు లేదు దేవుని భయము భక్తి కలిగి దేవుని సంధిలో కనుక్కొని దగ్గర చేసుకుని దేవుని ప్రార్థించి వాక్యం చెప్పడానికి సిద్ధపడి వాక్యం ప్రకటించాల కదా నువ్వు గైకొని ఇతరులకు ప్రకటించాలి కానీ చాలా మంది ఏం చేశారంటే మరి ఒకరి చూసి ఒకరు కాపీ కొట్టా ఉంటారు వాక్యం అది అది అట్లా అట్లా నువ్వు కాపీ కొట్టిన అట్లా కాపీ కొట్టి చెప్తే అది నువ్వు గై కొన్నట్టు ఆ వాక్యము నీకు నువ్వు గైకొని చెప్తున్నట్లా వాక్యము కాదు కదా కాబట్టి ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా నువ్వు నువ్వు నీ కష్టపడి వాక్యంలో నువ్వు వెతికి అభ్యాసిచ్చి నేర్చుకొని నువ్వు గైకొని చెప్తావో చూడు అది కదా నిజమైన సత్యమైన వాక్యము కదా అట్లా మనము దేవుని ద్వారా కనుక్కొని వాక్యం చెప్పాలి కదా ఒకరి నుంచి ఒకరు మనం ఎప్పుడు కాపీ ఫోటోకూడదు వాక్యము నీ అంతకు నువ్వు శ్రద్ధ కలిగి కష్టపడి నేర్చుకొని చెప్పాలి వాక్యం కదా కష్టపడిన వారికే దొరుకుతుంది ఏ కష్టం లేకుండా ఈజీగా చెప్పేస్తే అంటే నువ్వు చెప్తున్నావు నీకు నువ్వు నీవు సారంగా లేవు కదా నువ్వు ఇతరులది కాపీ బట్టి చెప్తున్నావంటే చెప్పేవారికి ఇతరులకి చెప్పే ఒక ఏమంటారు లేదు ఆ అర్హత ఉండదు అట్లా చెప్పేవారికి నువ్వు వాక్యం గైకోకుండా చెప్తున్నావంటే అది చాలా తప్పు కదా ఇంకా వాక్యం ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు కదా దేవుని మాటలకు లోబడి కదా ఆయన వాక్యం హత్తుకొని ఆయన వాక్యాన్ని ప్రేమించి సత్యాన్ని ప్రేమించి నిగ్గు చెప్పాలి వాక్యం దేవుని వాక్యం నుంచి వెతికి పట్టి చెప్పాలి అదే దేవునికి ఇష్టమైనది అంటే మరి మనం ఇంకో వాక్యం చూసుకుందాము అంటే నాలుగో అది మొదటి దశలో ఉంటాయా నాలుగో మనం చూస్తే సారీ దశలోనికి రెండవ పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తే మనము ఇందాక మనం స్టార్టింగ్ మనం ఈరియల్లో వాక్యం చదివినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడి కదా ఇక్కడ చూడండి హేమని మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం చదివిస్తున్నది అయితే చూడండి నశించున్న వారంట తాము రక్షింపబడకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి కనుక వారి రాక అబద్ధ విషమైన సంస్థ బలముతోనూ నానా సూచక క్రియలతోనూ మహాత్కార్యములతోని దుర్నీతిని పెట్టించు సమస్త మోస మోసముతోను నశించుచున్న వారిలో సాధాను కనపరిచే బలమును అనుసరించిను అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అంటూ అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధము నమ్ము నమ్మున్నట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నారు చూడండి ఏమని దేవుని వాటికి మాట్లాడుతుంది కదా సత్య సత్యమును ప్రేమించ ప్రేమింపకపోయినంట వారు కాబట్టి వారి అంటే ఇంకా మోసమునకే వారు అప్పగించబడతారు అని మన వాక్యం చదివిస్తుంది మనకి అందుకే మనము సత్యమును ప్రేమించాలంట దేవుని వాక్యము సత్యము కాబట్టి సత్యమును ప్రేమించుట దేవుని ప్రేమించుట ఒకటే కదా కాబట్టి వీరు నశించువారంట ఎవరైతే దేవుడు లేడు ఏమి మా ఇష్టము జీవించుకుంటాం మా నోటికి వచ్చినట్టు మాట్లాడతాము మా ఇష్టం వచ్చినట్టు దేవుని ద్వారా మేము ప్రకటిస్తాము చేస్తాము అనే ఇష్టానుసారంగా మేము జీవిస్తాము ఆయన వింటున్నాడా మా యొక్క మాటలు మమ్మల్ని చూస్తున్నాడా ఆయన ఉన్నాడా అని అనుకునే వారు అంట వీరంట నశించున్న వారంట వీడు తాము నశించు నశించిన వారు తాము రక్షింపబడుటే కదా సత్య విషయమైన ప్రేమను అవలింబ అవలింబగా వీరు కాబట్టి వీరంట సమస్తమైన అబద్ధ విషయమైన కదా వారి సమస్తమైన అబద్ధ విషయంలో బలముతోనంట ఉంటదంటాక చూడండి కాబట్టి మనము సత్యమును ప్రేమించాలి దేవుడు ఉన్నాడు కదా దేవుడు ఉన్నాడు చాలా మంది ఉన్నారంట దేవుడు ఉన్నాడు దేవుడు వాక్యమే ఉన్నాడు దేవుడు మాట్లాడువాడు దేవుడు దర్శిస్తాడు కదా దేవుడు కదా మన హృదయంలో ఉంటాడు కదా ఆయన మాట్లాడతాడు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మన మనము కాచుకోవాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి మనం ఏం ప్రకటిస్తున్నాం ఎంత జాగ్రత్త చూసుకోవాలి కాకపోతే చూసుకోకపోతే దేవుని యొక్క శిక్షా విధికి మనం దేవుని యొక్క శిక్షా విధికి కదా ఆయన ఉగ్రతికి నిలబడాల్సి వస్తుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే విషయంలో వాక్యం చెప్పే విషయంలో కూడా అయితే మొదటి దశలోనిక రెండు తొమ్మిదిలో మనం చూస్తే ఏమనుకుంటారు చూడండి వాక్యము ఐదు లోకులు లోకులు ఏమనుకుంటారంట లోకులంట నెమ్మదిగా ఉన్నది భయం ఏమీ లేదని అనుకుంటారంట ఏం చేసుకుంటూ కీరు చేస్తూ మోసమా మోసము చేస్తూ కీరు చేస్తూ మోసం చేస్తూ అబద్ధములాడుతూ లేదా వరిష్టానుసారంగా జీవించు ఏముంది ఎట్లున్నది అట్లనే ఉంది కదా లోకం నెమ్మది ఉంది ఏమి మాకు భయం లేదు అని అనుకుంటారట లోకాస్తుడు కానీ లేదా భయం లేని వారంతా ఏమనుకుంటారంట నెమ్మది ఉంది కదా ఎట్లున్నది అట్లనే ఉన్నది మా మీదికి ఏమి రాదు మేము ఉంటామని అనుకుంటారట లోకాస్తుడు కానీ ఆ టైం ఎట్లుంటుందంట కదా చూడండి అకస్మాత్తుగా కదా లోకం మీదకి వారి లోకల లోకులందరి మీద కంట శ్రమ వస్తుంది అని అంటుంది గర్భిణీ వేదన వచ్చినట్లు లోకస్తులందరి మీదకి వస్తుందంట యొక్క శ్రమ యొక్క దేవుని శిక్ష ఉగ్రత అనేది వస్తుందంట అని దేవుని వాక్యం తెలుస్తుంది కదా కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంత నెమ్మదిగా ఉంది ఎట్లున్నా అట్లేదని అనుకునే వారి కంట అకస్మాత్తుగా వారి మీదకి వస్తుందంట నాశనము శిక్ష దేవుని శిక్ష నాశనము ఉగ్రత వారి మీదికి వస్తుందంట ఎవరైతే ఆయన దేవుని యొక్క సత్యాన్ని ప్రేమించడం కదా ఆయన వాక్యాన్ని అవలంబించడం వారి విషయంలో దేవుడు కదా వీరంతా దేవుని ప్రేమించని ఆ వాక్య ఆ సత్యాన్ని ప్రేమించని వారి వారు కదా కీడు మీద కీడు చేసుకుంటా ఉంటారు దేవునికి ఇష్టంగా దేవుని యొక్క దేవుని అసలు దేవుడే లేడని ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు ఒకవేళ దేవుని తెలిసిన తెలిసిన వారు కూడా కొందరు ఏం చేస్తారు ప్రార్థిస్తున్నాం కదా యథావిధిగా ఉంటున్నాను కదా వెళ్తున్నాను సాండే చర్చికి వెళ్తున్నాను ఉంటున్నాను యథావిధిగా అని అనుకొని మిగతా రోజులంతా కూడా దేవునికి దూరంగా ఉండి వారి ఇష్టానుసారంగా జీవించే వారి మీద కూడా దేవుని యొక్క వర్తం వస్తుంది తాతగా కాబట్టి దేవుడు ఎంత జాగ్రత్తగా ఉండమంటు ముఖ్యంగా కదా మనం ఏం మాట్లాడుతున్నాం జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడమంటో కదా మన వాక్యము దేవుని వాక్యమును వాక్యం అంట కదా అగ్ని వంటిదంట కాబట్టి ఆ వాక్యంని ఎవరైతే ధరించుకుంటారో దేవుని సత్య వాక్యము ధరించుకున్న వారి నోట కూడా అగ్ని ఉంటది కదా అగ్ని ఉంటది వారి నోట కూడా కాబట్టి కదా అలాంటి వారు వాక్యం ప్రకటించినప్పుడు వారి యొక్క కట్టె లాంటి వారు విషులు దుర్మార్గులు కీరు చేసే వారి అంట వారు కాలిపోతానంట దేవుని వాక్యం అట్లా ఉంటుంది కదా అందుకే మనం చూడండి మన యొక్క స్థితిగతులు మనం తెలుసుకోవాలంటే మనం మన యొక్క అంతరంగంలో మనం ఎట్లున్నా మనం తెలుసుకోవాలంటే మనం వాక్యం దగ్గరికే రావాలి వాక్యమే మనకు అర్థం కదా వాక్యంలో మనం చూసుకుంటే మనం ఎట్లున్నా మనకు తెలిసిపోతుంది ఎవరు మనకు చెప్పక్కర్లేదు బయట నువ్వు ఇట్లున్నా అట్లున్నావు అని చెప్పక్కలేదు వాక్యమే మనకు చెప్పేస్తుంది కదా డైరెక్ట్ గా దేవుడే మనం చెప్పేస్తుంది నువ్వు ఇలా ఉన్నావు నిన్ను సరి చేసుకో పరిస్థితి ఇట్లా నిన్ను బాగు చేసుకొని దేవుడు చెప్తా ఉంటారు కదా ఒకవేళ నువ్వు కరెక్ట్ గా ఉంటే దేవుళ్ళ కదా నీ నోటిని నేను అగ్నిలాగా చేశానని అంటాడు దేవుడు కాబట్టి కదా దేవుడు యొక్క మాటలు కదా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మన నాల్కల్ని జాగ్రత్త చేసుకొని మనం ఏం మనము జాగ్రత్త చూసుకోవాలి అబద్ధం మన నోటి నుంచి అస్సలు రావద్దు కాబట్టి ఎంత జాగ్రత్తగా భయంతో ఉండుతామో మనం వాక్యం చెప్పాలి కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా కొందరు ఏం చేశారంటే వారి విషయంలో వారు కరెక్ట్ లేకుండా ఇతరుల గురించి చెప్తా ఉంటారు కదా అది కూడా చాలా తప్పు అంటున్నావు దేవుడు కదా మనం ఆ వాక్యం కూడా చూసి చూసిన కదా నీ కంటిలో దూడు తీయక వేరే కంటిలో పోయి తీసుకున్నా ఫస్ట్ నేను నేను చూసుకోవేవుడు చెప్తా ఉంటాడు కదా అట్లా మనం మనం సరి చేసుకుంటే మనం మనం దేవునిలో స్థిరంగా కరెక్ట్గా ఉంటే కదా అప్పుడు మనం దేవుని వాక్యం ప్రకటిస్తే మన నోరు అగ్నిగా వాడబడుతుంది కదా ఏదంటే అది అంటా ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ దేవుని వాక్యాన్ని సత్యాన్ని ప్రేమించేవారు ఆయన ఆహ్లేదంలో ఆయన మాటలను కై కొన్ని వారు నోరు దార్థప పెట్టుకోవాలి కదా ఎవరైనా వాక్యం చెప్పేవారు ఏం చెప్తున్నారు సత్యం చెప్తున్నామా అభతం ప్రకటిస్తున్నామా అని కూడా మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం మనకు సెల్స్తున్నారు దేవుని యొక్క చిన్ని వాక్యము దీవించార్థన చేసుకుందాము సూత్రం ప్రభావ స్తూత్రం తండ్రి పశుధ పశుధాత్ దేవా ప్రభా తండ్రి నీకు వందనం చెల్లిస్తున్నాం దేవా మరి ఈ వాక్యం బయలుపరిచినందుకు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభ పరశురావు తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభ దేవాదని తండ్రి ప్రభ మా తండ్రి మా నోటిని ప్రభా మీరు అగ్నిగా పెడతాను అంటున్నారు తండ్రి ప్రభ అయా ప్రభ మరి వాక్యమును ప్రభా మీ యొక్క సత్యమును ప్రేమించిన వారికి ప్రభా తన్ని వారి నోటిని ప్రభా అగ్నితో ప్రభా తన్ని యొక్క జన్మలను కాల్చున్నట్లుగా ప్రభా మీ వాక్యమును తండ్రి మా తల్లి అగ్నిగా పెడతానంటున్నా ప్రభా తండ్రి అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవాది దేవా ప్రభానికి వందనాలు అయ్యా ప్రభా అయా ప్రభా వాక్యం చెప్పే విషయం ప్రభా మేము కరెక్ట్గా ఉన్నామా లేదా ప్రభా మాకు బయలుపరిచి తెలియపరచండి ప్రభా అయా మేము మీ వాక్యాన్ని ప్రభావంలో మేము మా హృదయంలో మా తండ్రి మేము గాయక్ని ప్రభావ మీ వాక్యం ప్రకటించే వారుగా మేము ఉండాలి తండ్రి దివానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మాలో ప్రతి బనీయతలు ప్రభావ తీసి దేవా ఈసీయా మీకు ఇష్టానుసారంగా నడుచుకునే మనసు హృదయం మాకు అందరికీ అనుగ్రహించింది ప్రభా దివానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా తండ్రి నీకు బంధనాలు అయ్యా ప్రభా మరినైనా నా గొప్ప దేవానా తల్లి మా మధ్యలోనే ప్రభాతండి అయా ప్రభాతన్ని మరి తంత్ర కొట్టేవారు ప్రభా తన్ని కబర్టీల మధ్యలో మేము ఉంటున్నాం తండ్రి ప్రభా మాకు జ్ఞానం దాని ప్రభావ ఇక్కడ మేము ఎలా నడుచుకోవాలి ప్రభావ మాకు జ్ఞానం దభాతాన్ని ఎక్కడ చూసినా అక్రమమే తండ్రి ప్రభా ఎక్కడ చూసిన అబద్ధం విస్తారు చెప్తున్నారు ప్రభాతాన్ని అయా ప్రభా మేమంతా కూడా ప్రభాతండి మీ ప్రభా సన్నిధిలో మేము సత్యం చెప్పువారుగా ప్రాబా మమ్మల్ని తయారు చే అయా ప్రభా మేము సత్యాన్ని పట్టుకొని ప్రభా సత్యాన్ని ప్రేమించే వారుగా మేముండో లగ్న ఆశ్రదించండి దీవించండి ప్రభా దేవ అయ్యా ఎక్కడైనా ప్రభా తన్ని సత్యమే మేము పలకాలి ప్రభా ఎవరితోనైనా మేము సత్యమే మాట్లాడతాం ప్రభా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా దోషములను క్షమించండి అయ్యా ఇక మీదట ప్రభావి మీకు ఇష్టానుసారంగా మేము నడుచుకునే మనసును మాకు అనుగ్రహించలేదు వా ఎవరి మీద ప్రభావ మేము తండ్రి మరి తల్లి కొండమించే వారుగా మేము ఉండద్దు ప్రభా అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తల్లి ప్రభావ ఎవరిని మేము తల్లి మరి తప్పు పడదామా అని చూసేవారుగా మేము అసలే ఉండకూడదు ప్రభా అయా అంతని ప్రేమించేవారుగా ప్రభావ సరి చేసేవారుగా మేము ఒక్క నొక్కలు సరి చేసుకువారుగా మేము ఉండేలాగా ఆశీర్వదించండి దేవా ప్రభావిత వందనాలు చెల్లిస్తున్నాము దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తల్లి బాబా వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా రాలేని వారు బాబా ఏ సమస్యలు ఉన్నాడో తన్ని ఆ సమస్య ప్రభాతన్ని వచ్చేటకు నీ కృప చేయించండి సహాయం చేయించు ప్రభా ఈ గ్రూపులో ఉన్న ప్రతి వారిని ప్రభావ మీ కృపలో భద్రపరచనైనా ఇంకా బలంగా మీ సేవలో వాడుకునే ప్రభా దైవానికి వందనలు చెల్లిస్తున్నాం ప్రభాతన్ని అయానికి కృతజ్ఞత శుద్ధి స్థోదానైనా సమస్త గణత ప్రభాములనైనా నీకే కలుగుని కాగా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దివా మా దేశం అంతటి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభాతండి మా దేశం అంతటి మీరు అక్కడే సిద్ధపరచని ప్రభాతండి దివానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా మీరు అక్కడకే తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆశీర్వాదం ఏంటి వందనాలు ఏసు కృపా సమాధానము పరిశుద్ధత్మ నడుకుంటూ సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మనకు సదాకాలం తోడు నడిపించను కాక ఆమెన్ అందరికి వందనాలు దేవుడు అందరినీ దీవించను